మూడు పాట పటువలే ఉండవలదా హరిపై భక్తియునూ పటువై భాగవతుల భాగ్యఫలముగానా పడిపోయిన అర్థము పక్కన గనినపుడూ వడి ప్రాయము మగుడగా తా వచ్చినయపుడూ ిడిసిన కార్యము పొందై చే చేకూరినయపుడూ అడరినా సంతసము ఇంతంతనవచ్చునే మతికి అటువలెనే ఉండవలదా హరిపై భక్తియునూ పటువై భాగవతుల భాగ్యఫలముగానా అటే దేశాంతరగతుడగు పుడూ నెట్టన పొయ్యే ప్రాణము నిలిచినయపుడు దట్టమై మరచిన పద్యము తలపైనయపుడూ పొట్టిన సంతసము ఎంత నీ ఒనగూడును మతికి అటువలనే ఉండవలదా హరిపై భక్తియునూ పటువై భాగవతుల భాగ్యఫలముగానా అలిగిన ఏలిక తనుగా కడునాదరించినపుడూ చెలగుటు దూరపుకాంతను చేరినయపుడూ బలుశ్రీవెంకటగిరిపతి ప్రత్యక్షమైనయపుడూ నెలకొని సంతసమెంతని నిండుకుండుమతికి పటువలినే ఉండవలదా హరిపై భక్తియునూ పటువై భాగవతుల భాగ్యఫలముగా